పతిమహే ఉపమశ్రవస్తమ జ్యేష్ఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పతన్నోదసాదన సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ఓం సహనా సహనౌనస్ సహర్యంకర వహై తేజస్వి అనవీతమస్సు శవహై ఓ శాంతిశాంతిశాంతి సర్వామపా సముద్ర ఏకాయన స్పర్శానాయనం సో మనము అత్వక్ అనే ఇంద్రియాన్ని గురించి చూస్తున్నాం తర్వాత ఆ ఇంద్రియాన్ని మనస్సులో విలీనం చేస్తారు ముందు ఎన్ని రకాల స్పర్శలైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒకే సోర్స్ అయనము అది త్వక్ అనే ఇంద్రియము చిత్రం ఏమంటే ఆ ఇంద్రియం కంటే కనపడదు ఆ ఇంద్రియాన్ని మీరు అనుభవానికి ఇంద్రియ అనుభవానికి రాదు ఇంద్రియం ద్వారా విషయం మాత్రమే అనుభవానికి వస్తుంది కాబట్టి అనుభవానికి ఏది వస్తుందో అదే ఉంది అనే సిద్ధాంతాన్ని మీరు పట్టుకుంటే త్వగింద్రియం లేదు అనే ఒక నిర్ణయం వస్తుంది కాబట్టి ఇంద్రియము అనుభవపోచే అనుభవానికి రాదు దాన్ని మీరు దాన్ని మీరు కంటితో చూసి తెలుసుకోలేరు ఇలా స్పృశించి కూడా ఇంద్రియాన్ని తెలుసుకోలేరు ఇంద్రియాన్ని స్పర్శనే తెలుసుకోగలుగుతారు కాబట్టి ఆ ఇంద్రియం ఉన్నట్టనట్ట అంటే అది ఉన్నది అది ఉండబట్టే ఈ స్పర్శలన్నీ సంభవం అవుతున్నాయి సో ఇంద్రియము తనంత తానుగా తెలియబడదు కానీ విషయములనన్నిటినీ తెలుపుడు చేస్తూ ఉంటుంది అది దాని యొక్క లక్షణం సో ఆ విధంగా త్వగింద్రియము ఇతర ఇంద్రియములు వీటన్నిటినీ మనస్సు బుద్ధి ద్వారా ఆ చైతన్యంలో మనం విలీనం చేస్తాము అల్టిమేట్గా మీరు జగత్తని ఏదైతే అంటున్నారో అది కేవలము చైతన్యంలో కలిగే ఆభాస తప్ప వేరే కాదు అని నిరూపించే ప్రయత్నం ఎలాగైతే సినిమాలో ఎన్ని దృశ్యాలు ఎన్ని ఘటనలు ఎన్ని పాత్ర ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఒకే ప్రకాశమునందు అంతర్లీనమును సరిగ్గా అదేవిధంగా ఈ అనుభవాలన్నీ కూడా ఒకే చైతన్యంలో అంతర్లీనమవుతాయి అంటే ఇది ఈ జగత్ మీరు ఏదైతే అంటున్నారో ఈ జగత్తు ఆ చైతన్యమునందు ఆశ్రయమును పొంది ఉంటుంది చైతన్యంలో ఉంటుంది జగత్తు ఎలాగైతే తరంగములన్నీ కూడా ఒకే సముద్రమునందు ఒకే సముద్రమునందు ఆశ్రయమును కలిగి ఉంటాయో సో సరిగ్గా అదేవిధంగా మీరు ఈ జగత్తులో ఎన్ని పదార్థాలను మీరు చూస్తున్నారో చూడ్డము అంటే బాహ్యంగా మెటీరియల్గా ఉన్నాయి అని మీరు భావించేటువంటి పదార్థములన్నీ కూడా అండ్ దెన్ మీ మనస్సులో ఉండే భావజాలం అంతా కూడా బాహ్యంలో దిస్ ఈజ్ టేబుల్ దిస్ ఈజ్ పార్ట్ అని ఈ విధంగా చూసేటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఎన్నైతే ఒకటే ఆశ్రయం అలాగే మీ హృదయంలో భావాలు కోపం తాపం ప్రేమ అనురాగం దయ కృప క్రోధము సో ఇటువంటి ఇమోషన్స్ పాండిత్యము జ్ఞానము ఇటువంటి మూమెంట్ ఆఫ్ ది మైండ్ ఇవన్నీ కూడా ఆ చైతన్యమునందు మాత్రమే నిలిచి ఉన్నాయి ఆ చైతన్యం ఒక్కటియే సర్వమునకు ఏకైక ఆశ్చర్యము అయనము అది ప్రతిపాదన దానికి ముందు అవతారిక అంటే ఉచ్యత అని తెచ్చిపెట్టుకోవాలి అధ్యాహారం చేయాలి ఇంకొక విషయాన్ని కూడా చెప్పబడుతోంది అదేమిటంటే నేవలం స్థిత్యుత్పత్తికాలయోరే ప్రజ్ఞాన్యతిరేకే అభావాత్ జగతో బ్రహ్మత్వం ప్రళయకాళే జలబుద్బుద ఫేనాదీనామివా సలిల వ్యతిరేక అభావ ఉత్పత్తి ఉత్పత్తి కాలము స్థితి కాలము ఈ రెండు మనం చూసాం ఇంతకుముందు ఉత్పత్తి కాలములో ఈ జగత్తంతా కూడా ఆ మహాభూతము నుండియే ఉత్పన్నమైనది ఆ మహాభూతం అంటే చైతన్య చైతన్యం శుద్ధ చైతన్యం దాని నుండి జగత్తంతా కూడా ఉత్పన్నమైనది అది ఉత్పత్తి కాలము ఇక స్థితి కాలము జగత్తు మనుగడను కలిగి ఉన్న సమయం జగత్తు ఇప్పుడుగా ఈ మనుగడ ఉన్న సమయం కూడా ఆ జగత్తులో ఉండే వివిధ నామరూపములు తప్ప వేరే జగత్తంటూ ఏం లేదు జగత్తంటే నామరూపాలే ఆ నామరూపములన్నీ కూడా ఆ ప్రజ్ఞానం కంటే భిన్నంగా లేనే లేవు ఇప్పుడు ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం అనే మనం లిస్టు చూసాం బ్రహ్మ క్షత్ర బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు ఇత్యాది విభాగములు ఎన్నైతే ఉన్నాయో తూర్పు దిక్కు పశ్చిమ దిక్కు ఇలాగంటే ఎన్ని రకాల విభాగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రజ్ఞానాన్ని విడిచిపెట్టి ఉన్నాయా ప్రజ్ఞానం కంటే భిన్నంగా ఇండిపెండెంట్గా ఈ విభాగములన్నీ ఉన్నాయా లేవు కాబట్టి స్థితి కాలము నందు ప్రజ్ఞానం కంటే భిన్నంగా లేవు ఉత్పత్తి కూడా ప్రజ్ఞానం నుండే అవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి అవి ప్రజ్ఞానము కంటే భిన్నముగా లేవు కాబట్టి జగత్తంతా కూడా ఉత్పత్తి ఉత్పత్తి కాలమునందు ప్రజ్ఞానము కంటే భిన్నముగా లేదు స్థితి కాలమునందు ప్రజ్ఞానము కంటే భిన్నముగా లేదు ఈ విషయం మనం చూసాం ఇంతకుముందు ఇప్పుడు కొత్తగా ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే ఉత్పత్తి స్థితి కాలముల యందు మాత్రమే కాదండి ప్రళయ కాలమునందు కూడా ఈ జగత్తంతా కూడా ప్రజ్ఞానము భిన్నముగా లేదు ప్రళయకాలేచ అయితే ఈ ప్రజ్ఞానమేమిటి ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానమే ఆ బ్రహ్మ కాబట్టి సృష్టి స్థితి కాలముల ఎందు మాత్రమే కాకుండా ప్రళయకాలమునందు కూడా ఈ సకల జగత్తు బ్రహ్మ కంటే భిన్నముగా లేదు అని సిద్ధిస్తుంది అది ఇప్పుడు వస్తున్నటువంటి మంత్రము కాబట్టి ఎప్పుడైతే ఉత్పత్తి స్థితి ప్రళయముల యందు మూడింటియందు మూడు కాలముల ఎందు కూడా ఈ నామరూపాత్మకమైన జగత్తు ప్రజ్ఞానము కంటే భిన్నముగా లేదు అని మీరు ఎప్పుడైతే అప్పుడు ఏది ప్రధానమవుతుంది ప్రజ్ఞానమా లేక నామరూపాత్మకమైన జగత్తా అంటే ప్రజ్ఞానమే ప్రధానమైనది నామరూపాత్మకమైన జగత్తు ప్రధానము కాదు ఇది ఎలాగంటే ఆ పరిస్థితిని బట్టి ఉండదు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా మీరు ఎంజాయ్ చేయాలంటే ప్రకాశం ప్రధానమా ఆ ప్రకాశంలో వచ్చే ఆభాసలు ప్రధానమా అంటే ఆభాసలే ప్రధానం ఈ ఆభాసలు ఏం లేవండి ప్రకాశం ఒక్కటే అంటే ఇంకా మీరు సినిమా ఏం చూస్తారు కాబట్టి మీరు సినిమా చూడాలనుకుంటే ప్రకాశం అప్రధానం ప్రకాశం ఉండాలి ప్రకాశం ప్రాజెక్టర్ బల్బు పగిలిపోయిందనుకోండి ఇంకా సినిమా ఏముంటుంది ప్రకాశం ఉండాలి కానీ ప్రకాశం అప్రధానము బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ప్రధానము ఆభాసలు ఏమండి అలా సైంటిస్ట్ ఉంటాడు అసలు ఈ సినిమా వేయడము దాంట్లో వచ్చేటువంటి మార్పులు ఏమైనా చేయాలంటే ఎలాగా దాని రిజల్యూషన్ పెంచడం దానికి సంబంధించిన సైన్స్ని అధ్యయనం చేసి ఉంటాడు వాడికి ఆభాసలు ప్రధానమా ప్రకాశం ప్రధానమా వాడికి ప్రకాశం సరిగ్గా అదేవిధంగా ప్రజ్ఞానము మీరే ప్రజ్ఞానం మీరు పొరపాటున దేహమే నేను అని మీరు పొరబడుతున్నారు తప్ప మీరు దేహము కాదు మీ గురించి మీరు నేను అల్పుడను అని మీరు అనుకుంటున్నారే కానీ మీరు అల్పులు కూడా కాదు సో మిమ్మల్ని మీరు అల్పులుగా తయారు చేసుకుంటున్నారు అజ్ఞానం చేత మీ యొక్క స్వరూపము అనంతము మీరు ఆ ప్రజ్ఞానమే స్వరూపముగా గలవారు మీ స్వరూపమైన ప్రజ్ఞానములందే ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది ఆభాస రూపంగా ఇప్పుడు మీ స్వరూప దృష్ట్యా చూసినట్లయితే ఈ స్వరూపంలో ఆ చైతన్యంలో ప్రకాశించే ఈ ఆభాస ప్రపంచం ఏదైతే అది ముఖ్యం కాదు అది సెకండరీ అది అప్రధానమైపోతుంది కేవలము ఈ ఆభాసలనన్నిటినీ ఉత్పత్తి స్థితి ప్రళయకాలములయందు నిలబెడుతూ ఉండే ఆ చైతన్య ప్రకాశం ప్రధానము అవుతుంది మీ దృష్టి ఎక్కడ ఉంది అనే ఉంటుంది శ్రీకృష్ణుడు పద్దెనిమిదో అధ్యాయంలో జ్ఞానము మూడు విధములు అని చెప్పాడు సాత్విక జ్ఞానము రాజస జ్ఞానము తామస జ్ఞానము సరే తామసం అలాంటి పెట్టండి సాత్విక జ్ఞానం అంటే ఏ జ్ఞానంలో అయితే ఏకత్వాన్ని దర్శించగలుగుతారో అది సాత్విక జ్ఞానం ఏ జ్ఞానంలో అయితే బహుత్వాన్ని అనేకత్వాన్ని మాత్రమే మీరు చూడగలుగుతారో అది రాజసజ్ఞానం కాబట్టి ప్రజ్ఞానమే ప్రధానము అన్నప్పుడు మీకు ఏకత్వం దర్శనానికి వస్తుంది వెరాజ్ ఆభాసలే ప్రధానము అన్నప్పుడు మీకు అనేకత్వమే అనుభవానికి వస్తుంది అలా ప్రధానంగా తయారవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఉపనిషత్తులో రాజసజ్ఞానాన్ని నిరాకరిస్తారు రాజసజ్ఞానానికి వాల్యూ ఉండదు సాత్విక జ్ఞానమే ప్రముఖంగా స్వీకరింపబడుతుంది కాబట్టి ఈ ఆభాసలు వాటికి వాల్యూ లేదు కేవలము ఆ ప్రజ్ఞానము మటుతే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఆ ప్రజ్ఞానాన్ని మీరు పట్టుకోవడం కోసం ఈ మంత్రము ఆ దారిని సోపానాన్ని నిర్మాణం చేస్తుంది సో ఇక్కడ ఇక్కడ నిర్ధారించదగ్గ విషయం ఏమిటంటే మీరు ఏదైతే అయి ఉన్నారో ఇప్పటికే అది పరమాత్మ మీరు కొత్తగా పరమాత్మధనాన్ని పొందనక్కర్లేదు పరమాత్మగా మిమ్మల్ని మీరు చిప్చిదిద్దుకోనవసరం లేదు మీరు మిథ్యారూపములైన ఆభాసలను తిరస్కరించి శుద్ధ చైతన్య రూపంగా నిలిచి ఉంటే సరిపడుతుంది అప్పుడు సర్వము మీ దగ్గరకే వస్తుంది ఏ మీరు ఏ ప్రయత్నము చేయక్కర్లేకుండానే అతి సహజంగా సర్వము మీ మీ వద్దకు నడిచి వస్తుంది ఎందుకంటే ఈ సకల జగత్తు మీ అందే ఉదాహరణకు ఈ జగత్ అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు తప్ప వేరే ఏమీ కాదు అదే జగత్ అంటే మీరు వీళ్ళు వాళ్ళు మనుషులు పశువులు పక్షులు అనుకుంటారు కానీ అవన్నీ రూపములే ఇవన్నీ శబ్దములు రసములు గంధములు అంతకు మించి ఇంకా వేరే జగత్ ఏమీ లేదు ఈ శబ్దస్పర్శ రూపరస గంధములు ఐదు ఈ ఐదింటిని గ్రహించేటువంటి ఇంద్రియములు ఐదు ఆ ఇంద్రియములు వెనకాల వాటిని పనిచేస్తూ ఉండేటువంటి మనస్సు బుద్ధి ఆ మనస్సులో ఆ ఉండే వివిధ వివిధములైన భాగములు లైక్ స్మృతి తర్వాత నిశ్చయమైన నిశ్చయాత్మకమైన బుద్ధి संकल्प विकलात्मक मनस्स अहंकार तरह नैन अने व्यक्ति सर्वमुड़ आज्ञा नकाशिस्तु चलिए इब्दस्पर्श रूपरस गंधम अभी बैठ उ मैटर् निर्धारताई మ్యాటర్ అంటే ఏమిటి శబ్దము గలది రూపము గలది రసము స్పర్శ గంధము ఈ ఐదు దేనికి ఉంటాయో దానికి మ్యాటర్ అని పేరు తర్వాత ఇంద్రియములు మనస్సు బుద్ధి అంటే అది మీ యొక్క ఇన్నర్ కంటెంట్నే అది నిర్ధారిస్తుంది కాబట్టి ఈ విధంగా మీకు బాహ్యమునందు ఉందని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు లోపల ఉందని ఏదైతే అనుకుంటున్నారో అది ఈ సర్వము కూడా ఆ ప్రజ్ఞానము మాత్రమే ప్రకాశిస్తున్నాయి ఆ ప్రజ్ఞానమే మనస్వరూపము అది ఈ మంత్రంలో చేయబోయే ప్రతిపాదనము కాబట్టి ప్రళయకాలమునందు కూడా ఆ ప్రజ్ఞానము కంటే వ్యతిరేకంగా ఏదీ లేదు ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ కూడా బ్రహ్మ పరమేశ్వరుడు పరమాత్మ పర ఉపనిషత్తులలో బ్రహ్మ బ్రహ్మ కదా ఆ పరబ్రహ్మ ఆ ప్రజ్ఞానమే అని మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యం దీనికి దృష్టాంతం ఏమిటంటే జల బుద్బుద ఫేనాదీనామివ సలిల వ్యతిరేక అభావం అహారం జలము జలము అంటే తరంగాలు వేసుకోండి చిన్న చిన్న తరంగాలు పెద్ద పెద్ద తరంగాలు అలాగే బుడగలు బుద్బుద బుడగలు ఫేన అంటే నురుగు సుడిగుండాలు ఆది శబ్దం చేత ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు లెక్కలు వేస్తారు ఇది వేరు అది వేరు అది వేరే అని అలాగ లెక్కలు వేస్తారు వాస్తవంలో అవన్నీ వేరువేరుగా ఏమీ లేవు అవన్నీ కూడా సలీలము కంటే భిన్నంగా లేనే లేవు ఉన్నది ఒక్కట ఒక్క సలీలమే ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఉన్నది నీరు మాత్రమే మరి ఉన్నది నీరు ఒక్కటే అయితే మరి పెద్ద తరంగములు పిల్ల కిరటములు సుడిగుండములు బుడగలు నురువు ఇవన్నీ ఏమిటండి అంటే ఉన్నది నీరు ఒక్కటే అయితే ఇవన్నీ ఏమిటండి అంటే ఇవన్నీ మనస్సు చేత కల్పించబడే నామరూపములు మాత్రమే ఇప్పుడు మీరు ఆ సముద్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సముద్రాన్ని చూడాలి జనరల్గా మన సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఏదో ప్రియుడు ప్రియురాలు ఇలాగంటే సినిమా సంబంధించిన వ్యవహారం అయినా దాంట్లోనైనా మనస్సు లగ్నం చేస్తారు లే అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్లో అమ్ముతుంటే అది కొనుక్కు తిని తోటి చేసి అర్థం అర్థం లేని కబుర్లు చెప్పుకుని లేచక్క అవసరం ఓ వంద రూపాయలు రెండు అక్కడ పాడు చేసి లేచక్క వస్తారు అక్కడ ఆరోగ్యానికి పనికిరాని సామగ్రి కొనుక్కు తిని లేచక్క వస్తారు సంధ్యా సమయంలో లేదా అక్కడ దేవాలయం ఒకటి ఉంటుంది సముద్రం ఎదురుకుండా ఉంటుంది సముద్రానికి ఒడ్డు మీద దేవాలయం కడతారు ఆ దేవుడు సముద్రం వైపు చూస్తూ ఉంటాడు వీడు సముద్రం వైపు పృష్టం వెన్ను చూపి వీడు దేవుడి వైపు చూస్తాడు సముద్రంలో దేవుణ్ణి చూడడం వీడికి చేత కాదు కాబట్టి వీడికి దేవాలయం పెట్టి అక్కడ విగ్రహం పెడితే కానీ దేవుడి భావన కలగదు మనస్సుకి భగవద్భావం కలగాలి మనస్సు భగవదాకారం అవుతా అంటారు దాన్ని మనస్సు సంసారాకారంగా ఉంటూ ఉంటుంది అది భగవదాకారం అవ్వాలి భగవదాకారం అవ్వాలంటే ఆ భగవంతుడు గురించి మీకుండే భావాన్ని బట్టి ఉంటుంది అది భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడని మీరు ఫిక్సేషన్ పెట్టు ఇప్పుడు మనస్సు భగవదాకారం ఎలా అవుతుంది వైకుంఠం వెళ్ళాలి సరే అది ఇప్పుడు మాట తర్వాత వెళ్తే వెళ్ళొచ్చు ప్రస్తుతానికి అది లేదు కాబట్టి ఇంకా ఇంకా మిగిలిన ఉపాయమే ఏమున్నది ఓ దేవాలయానికో అక్కడికో వెళ్ళి ఫోటో ఏదో ఒకటి పెట్టుకుని అక్కడ ఆ మూర్తి ముందు నిలబడితే మనస్సు భగవదాకారం అవుతుంది అవగొట్టే ప్రయత్నం ఇది ఒక పద్ధతి సముద్రం కేసు చూశారనుకోండి సముద్రాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ మీకు ఈశ్వరుని యొక్క దర్శనం కావాలి ఈశ్వరుని యొక్క మహిమ అనుభవానికి రావాలి విభూతి అనుభవానికి రావాలి అంతేకాకుండా సముద్రాన్ని మీరు జాగ్రత్తగా నేను పరిశీలిస్తూ ఉండేవాడిని నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఇది ఇదే గుర్తుకొస్తుంది నాకు ఈ భాగమే శంకరులు ఈ దృష్టాంతాన్ని పదే పదే చెప్తూ ఉంటారు నేను సముద్రాన్ని చూసినప్పుడల్లా నీరు తరంగములు తరంగములు నీరు నీరు తరంగములు అనే వీటికి బేరీజు వేసుకోవటం అంచనాలు వేసుకోవటం సో వాటర్ వర్సెస్ waves and other things. Water versus waves and other things. So, what is reality? Unreal nature. That is what you can say to yourself. If you look at yourself, you will know what to say. These tarangamul, peddhavi, chennavi, breakers, nurugu, buddhagalum even when you are born in the first place, when you are born in the first place, when you are born in the first place, అక్కడ ఉన్నది నీరు మాత్రమే అని తెలిసిపోతుంది ముందు దృష్టాంతాన్ని బాగా అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి వేదాంతులైతే ఎలా సమాధానం చెప్తారు సంసారలు అయితే ఎలా సమాధానం చెప్తారు సో గోల్డ్ డస్ట్ అని ఉంటుంది గోల్డ్ డస్ట్ అంటే బంగారము పొడి ఒక వంద తులాలు బంగారపు పొడి ఒక సీసాలో కోసి ఇక్కడ పెడతారు బంగారం పొడి ప్యూర్ గోల్డ్ అండి డస్ట్ ఏమండి ఈ కంసాలి వాళ్ళు ఆ డస్ట్ అంతా భద్రం చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు నగిసేరి పెట్టినప్పుడు ఆ డస్ట్ పడుతుంది అది భద్రం చేసుకుంటారు ఎందుకంటే డస్ట్ని కరిగిస్తే మళ్ళీ గోల్డ్ అయిపోతుంది అది గోల్డే గోల్డ్ అవక్కర్లా హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ డస్ట్ ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్తో తయారు చేసిన ఆభరణాలు రెండో మూడో ఇక్కడ పెడతారు అలా ఉన్నాయనుకోండి ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ డస్ట్ ఉంది హండ్రెడ్ గ్రామ్స్తో తయారు చేసిన ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి కంకణములు ఉన్నాయనుకోండి కంకణములు అంటే చేతికి పెట్టుకుంటారు అవి ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పండి ప్యూర్ గోల్డ్ రెండు కూడా నైంటీ ప్యూర్ గోల్డ్ వీటిల్లో దేని విలువ ఎక్కువ మీరు చెప్పండి ఈ ఈ వంద గ్రాముల డస్ట్ ఏం చేసుకుంటాం తినేది కాదు ఒంటి మీద పెట్టుకునేది కాదు నోట్లో తినేది కాదు ఏం చేసుకుంటాం ఆ డస్ట్ వేస్ట్ కదా అంతకంటే ఈ వంద గ్రాముల ఆభరణాలు ఉంటే చేతులకి పెట్టుకోవచ్చు మెడలో పెట్టుకోవచ్చు కాబట్టి దీని విలువ ఎక్కువ అని అనుకుంటే వాళ్ళనే సంసారులు అని అంటారు దానికి విలువ ఎక్కువ దానికి ఎక్కువ విలువ లేదు కానీ విలువ ఎక్కువని మీరు ఎందుకు అనుకుంటున్నారంటే మీ మనస్సు మిమ్మల్ని భ్రమ పెడుతోంది మీ మనస్సు కల్పించిన భ్రమ కారణంగా ఈ వంద గ్రాముల బరువైనటువంటి ఆభరణములకు విలువ ఎక్కువని మీకు అనిపిస్తుంది మీ మనస్సు పెట్టుకున్న భ్రమ కారణంగా ఆ భ్రమ లేనివాడికి వాడేమంటాడంటే రెండింటికి తేడా ఏముందండి వంద గ్రాముల డస్ట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ది ఆర్నమెంట్స్ అని అది అది వేదాంతం అంట దాన్ని వేదాంతం అంట కాబట్టి ఇప్పుడు చెప్పండి పెద్ద తరంగాలు చిన్న తరంగాలు బ్రేకర్సు నురుగు బుడగలు వీటి ఇవి ముఖ్యమా నీరు ముఖ్యమా నీరే ముఖ్యం ఇవన్నీ కూడా మనస్సు పెట్టుకున్నటువంటి రూపములకు చెందిన నామములు తప్ప వాటి ఎందు యథార్థత లేదు యథార్థత అనేది కేవలము నీటికి మాత్రమే కలదు సో అదేవిధంగా త్వగింద్రియము మాత్రమే సత్యము త్వగింద్రియంలో అనుభవానికి వచ్చేటువంటి అనేకానేకములైన స్పర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆభాసం తప్ప అవి సత్యం కాదు ఒక శీతస్పర్శ ఉందనుకోండి ఓ క్షణం ఉంటుంది ఇంకో క్షణం పోతుంది కానీ స్పర్శ జ్ఞానాన్ని ఇచ్చే ఇంద్రియము వీడు బతుకున్నంతకాలం ఉంటుంది కాబట్టి ఈ స్పర్శ యొక్క ఆభాసలన్నీ కూడా కల్పితములు స్పర్శ జ్ఞానమునకు ఆశ్రయమైన త్వగింద్రియం మటుకు అదొక్కటి మాత్రమే సత్యము అది అది వర్ణన రండి మీకందరికీ అందరికీ హోలీ శుభాకాంక్షలు శ్రీ నందన ఉగాది శుభాకాంక్షలు శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటే రాబోయే సంవత్సరం నందనమా ఓకే సో అని మీ అందరికీ చెప్పమని ఒక మిత్రులు రాశారు నాకు ఆ మిత్రులు నేను ఎరుగుతున్నాను మీరు ఆయన పేరు సుదర్శన్ నేను బాగా నా సత్సంగాన్ని అటెండ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆభరణాలు తీసుకుని ఈ కథ ఇలాగే చెప్తూ ఉంటాను నేను ఏ చెప్పిందే చెప్తున్నాడు ఏమిటని మరోలాజా భావించకూడదు ఆభరణాలు తీసుకుని వాటిలో నుండి నామరూపాలని ఏరిపారేయాలి ఫిజికల్గా ఏమి చేయక్కల పూజ స్వామిజీ అంటారు ఆ నెక్లెస్ పట్టుకుని దాన్ని కొట్టేసి పొడి చేసేయడం అలాంటివి ఏమీ చేయక్కర్లా దాన్ని అలా అటుపెట్టండి మీరేమీ చేయొద్దు దాన్ని దాన్ని అలా ఉంచండి దాని ఎందుండే నామరూప భావనని మీరు తిరస్కరించండి తిరస్కరిస్తే ఏం మిగులుతుంది నెక్లెస్ తీసుకుని నామరూపాలని మైనస్ చేసేస్తే ఏం మిగులుతుంది బంగారం మిగులుతుంది ఈ జగత్తులో ఉండే నామరూపాలని మీరు మైనస్ చేసేస్తే ఏం మిగులుతుందో తెలుసిన ప్రజ్ఞానం మిగులుతుంది ఆ ప్రజ్ఞానమే మీ స్వరూపము మరి దేవుడండి నా స్వరూపం ప్రజ్ఞానం సెటిల్ అయింది జగత్తమో మిథ్యాతి ప్రజ్ఞానం యొక్క అభాస మాత్రమే మరి దేవుడు అనే ఒకడు కదా వాడి మాట ఏమిటంటే ప్రజ్ఞానం బ్రహ్మా అయితే మీరు ఒక ప్రశ్న వేయొచ్చు ఎందుకు మేము జ్యువెలరీ ఉందండి నామరూపాలను మేము ఎందుకు తీసేయాలి నామరూపాలను మేము అట్టి పెట్టుకుంటే మీ సొమ్మేం పోయింది అంటే చూడండి బంగారము మీకు కామనలను భయమును కలిగించదు కామన తీసుకోండి బంగారము వలన మీకు కామన కలగదు కేవలము ఆభరణమే కామనకు హేతువు నామరూపాలను బట్టే కామనలు ఉంటాయి తప్ప మీకు తత్వంలో కామన ఉండదు ఇప్పుడు ప్రజ్ఞానం ఉందనుకోండి ప్రజ్ఞానంలో రాగము ఉండదు ద్వేషము ఉండదు ఆ ప్రజ్ఞానంలో ప్రకాశించే ఒకనొక ఆభరణం ఉందనుకోండి ఆభరణం ప్రజ్ఞానంలో ప్రకాశించిందనుకోండి ఆ ఆభరణం మీద రాగమైనా ఉంటుంది ద్వేషమైనా ఉంటుంది ఆభరణం నేను పెట్టుకునేది ఆ రాగం ఉంటుంది మరొకళ్ళు పెట్టుకునేది ద్వేషం ఉండొచ్చు లేదా ఇంకో రకంగా ఇంకో రకంగా కాబట్టి ఆభరణము నామరూపములు అంటేనే కామనలు ఉంటాయి రాగద్వేషాలు ఉంటాయి వాటిని బట్టి భయాలు ఉంటాయి ఆ విధంగా మనం సంసారాన్ని సృష్టించుకుంటాం ఇప్పుడు మీకు భయాన్ని మీ భయాన్ని మీరే సృష్టించుకుంటారు అది ఎలాగంటే వాడు భావన చేస్తాడు ఆ భావన చేసి భయాన్ని సృష్టించుకుంటాడు ఇప్పుడు శని అంటాడు శనిని భావన చేస్తాడు భావన చేయడంలో ఎలా భావన చేస్తాడు శని చెడ్డది అని భావన చేస్తాడు చెడ్డది ఓ రోజో రెండు రోజుల్లో ఉంటుందంటే ఏదో ముక్కు బిగబెట్టుకునే ఉంటే పోతుంది అవతల కన్నా అనుకుంటే అది ఓ రోజో రెండు రోజుల్లో ఉండదు ఏడున్నర ఏళ్ళు ఉంటుందని మీరెవడో చూసి వచ్చినట్టుగా ఒకటి చెప్తాడు వాడెక్కడో పట్టాడు అది ఏంటంటే ఏడున్నర ఏళ్ళు టైం పడుతుంది ఆ శనిగ్రహం సూర్యుడి చుట్టూ తిరగడానికి శనిగ్రహం సూర్యుడి చుట్టూ తిరగడానికి నీ సుఖ దుఃఖాలకి సంబంధం ఏమిటి నీ కోరికలకి భయాలకి సంబంధం ఏమిటి అది ఎవడో అడగద్దు ఆ ప్రశ్నకి మాత్రం సమాధానం మీరు తల్లగిందులుగా తపస్సు చేసినా దొరకదు ఎక్కడో కోట్లస మైళ్ళ దూరంలో శని సూర్యుడి చుట్టూ ఎరగడం ఏమిటి మీకు సుఖ దుఃఖాలు రావడం ఏమిటి మీకు సుఖ దుఃఖాలు ఎందుకు వచ్చాయి మీ కామనల్ని బట్టి మీ భయాలని బట్టి వస్తాయా లేకపోతే బయట నుంచి వస్తాయా కానీ వాడు ఆ భావన వస్తుంది ఆ భావన తోటి వాడు భయంతో పోతుంది కేవలము నా సో ఈ కథంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నామరూపాలని మీరు పట్టుకుని వ్రేలాడుతున్నంత వరకు మీ జీవితంలో కామనలు భయములు తప్పవు సంసారము తప్పదు ఇప్పుడు నేనేమంటున్నాను నామరూపాలని మీరు తిరస్కరించడం ప్రారంభం చేయండి నామరూపాలను ఎప్పుడైతే తిరస్కరిస్తారో తత్వంలో నిలబడతారు వెళ్ళి ఆ ప్రజ్ఞానంలో నిలబడతారు ప్రజ్ఞానంలో దేని మీద రాగం దేని మీద ద్వేషం ప్రజ్ఞానంలో రెండవదే అసలు లేదు ప్రజ్ఞానం తప్పింకేది లేదు దాంతో ద్వైతమే ఉండదు ది అదర్ అనే భావనే కలుగదు దేన్ని ద్వేషిస్తారు దేన్ని ప్రేమిస్తారు దేనిని కోరుతారు దేని మీద క్రోధాన్ని చూపిస్తారు ఈ విధంగా మీకు సంసార బంధం అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి నామరూపములను నిత్యగా గ్రహించి వాటిని తిరస్కరించినట్లయితే కామనలు భయములు నామరూపముల కలిగే కామనలు భయములు తొలగిపోతాయి కాబట్టి కామనలు భయములు ఎలా కలుగుతాయో తెలుసునండి నామరూపాలని కలుగుతాయి మీరు నా ఓ పేరు పెట్టాలి దానికి ఓ నామం పెట్టాలి నామం పెడితేనే కానీ కా కామన కలగడం దానికి ఓ పేరు పెట్టాలి అంచేతనే ఈ మార్కెట్ పీపుల్ అందరూ కూడా దానికి పేరు పెడతారు వాడు వెతికి వెతికి ఓ పేరు పెడతాడు పేరు పెట్టగానే అది దాని మీద జనుల యొక్క కామన ఉద్బుద్ధమైపోయింది పేరు పెడితే కానీ కామన కలగడం నేను సరైన దృష్టాంతం ఇవ్వలేకపోతున్నాను లేదా ఇచ్చేనేమో కూడా చాలా దృష్టాంతాలు సో నామం లేకుండా చూడండి ఇప్పుడు బంగారం కేసి అస్తమాను బంగారం అంటున్నాను ఏమనుకోకండి బంగారం కేసి ఆభరణ నామం లేకుండా చూడండి మా మిత్రుడు నాకు ఫార్ములో చెప్పాడు అదేమంటే మేము కూడా చిన్నప్పుడు మాకు అనుభవం మా అమ్మగారు అన్నం వడ్డించి పచ్చడి వేశారు అన్నంలోకి ఏం పచ్చడని అడిగాను నేను అడిగితే ఏం పచ్చడి తిను చెప్పారు పేరు చెప్పలేదు అంటే ఏమిటి వీడికి పేరు కావాలి ఎందుకంటే ఇంకా నోట్లో పెట్టుకోకుండానే పేరుని బట్టి రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి ఏమంటే నేను ఏం పచ్చలో నువ్వు చెప్తే నేను తిన్నా అంటే గోంగూర పచ్చడి తిను అంటే ఓ అలా కానీ గోంగూర పచ్చడి అంటే ఫ్రీకి ఎక్కువ కలిపేసుకుని కొంచెం నూనె వేసుకుని కడుపు నిండా తర్వాత చేతులు కడుక్కొని వెళ్ళిపోయి రొక్కుని చదువుకుంటుంటే అప్పుడు మా నాన్నగారు చెప్పారు నాకు అది తోటకూర పచ్చకరాల విమోహం ఏం కూడా పచ్చకాలు లేదు నేమ్ అది మన చిన్నప్పుడు అనుభవం తర్వాత నేను సేల స్మృతిలో ఉండగా ఓ మహాత్ము వచ్చాడు ఆయన ఓ అనుభవం చెప్పారు అనుభవం ఏంటంటే అన్నం మీకు భోజనం వడ్డిస్తారు ఏ డిష్కి పేరు ఉండదు ఆల్రెడీ పేర్లు ఉన్నాయి ఇది అన్నము ఇట్స్ ఏ నేమ్ అన్నము స్టార్చ్ అది అన్నం అని ఎవడు చెప్పాడు స్టార్చ్ అధ్యత అయితే అన్నం ఎవ్రీథింగ్ ఈజ్ అన్న ఇట్ ఈజ్ స్టార్చ్ కానీ మనం ఏమంటాం అన్నము అని పేరు పెడతాం కూర అని పేరు కాబట్టి కొన్ని పేర్లు మీరు కెనాట్ అవాయిడ్ ఇమీడియట్లీ అలాగంటే డీప్ రూటెడ్ నేమ్స్ జోలికి తర్వాత వస్తాం ప్రస్తుతానికి కొంచెం స్థూలమైన నామాలు ఉన్నాయి వాటిని తిరస్కరించడం ప్రారంభించండి అన్నము వడ్డించారు దాంట్లోకి ఏదో కూర వేశారో కలుపుకుతుంటుంటే ఇది ఏ కూర అండి అని అడిగాను నా నోనే నోనే దిష్కి పేరు పెట్టకుండా మీరు భోజనం చేస్తూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే ఐ లైక్ దిస్ ఐ డోంట్ లైక్ దిస్ అనేటువంటి ఆ భావాలు ఉండవు నిశ్చించ సమచితత్వ విష్టానిష్టోపత్తితో శ్రీకృష్ణుడు అది ఇష్టము అనిష్టము తెలుగులో అయిష్టము అంటారు సంస్కృతంలో అయిష్టం అనరు అనిష్టము అని అంట సో నైత పురుష చేసినప్పుడు అనిష్టము అని అవుతుంది కానీ తెలుగులో అయిష్టము అంట ఇది ఇష్టము ఇది అయిష్టము అనే మాట ఎప్పుడు వస్తుందో ముందు నా మాన్ని ఒకసారి మా కాకరకాయ కూర వేశారు నాకు ఏమిటమ్మా కాకరకాయ కూర నాకు చే కాకరకాయ కూర నాకు నచ్చదంటే ఒక వెర్రి మొహం తిను నువ్వు తిను తింటే నాకు నచ్చదు నాకొద్దు అంటే ఇంకా సరే నేర్మేషం అయిన తేడు అని అన్నారు అయిపోయింది ఇంకోసారి కూరలేశారు భోయి అది ఏ కూర చెప్పలేదు అది కాకరికే కూర అక్కి కాబట్టి ఈ విధంగా నామరూపములు మనిషిని బంధిస్తాయి అని మీరు తెలుసుకుని రాగద్వేషాలకి మూల కారణము నామరూపములే కామనలకు భయములకు మూల కారణము నామరూపములే మీరు నామరూపములలో ఆసక్తి పెట్టుకోవడం చేతనే సుఖదుఖముల యొక్క ప్రవాహంలో మీరు కొట్టుకుపోతున్నారు ఆ ప్రవాహానికే సంసారము అని పేరు మీరు నామరూపాలని తిరస్కరించటం ప్రారంభిస్తే అంటే ఏమిటి వాటి మీద ఫోకస్ లేకుండా ఉండడం మీరు ట్రై చేసి చూడండి వెంటనే ఆ ప్రజ్ఞానము ముందుకొచ్చేస్తుంది ప్రజ్ఞానంలో సుఖం లేదు దుఃఖం లేదు రాగం లేదు ద్వేషం లేదు అలా శుద్ధ చిద్రూపంగా మీరు నిలిచి ఉంటారు అది ప్రణాళిక విజ్ఞాన వ్యతిరేక తార్యాం నామకర్మణం తస్న్నీయమానా అభావ అభావం లేకుండా పోతాయి ది జస్ట్ డిజపియర్ మీరు సముద్రాన్ని ఒక వివేక బుద్ధితో చూసినట్లయితే తరంగములనే భావన జారిపోతుంది మనసులోంచి కేవలము నీరే మీకు బంగారాన్ని ఒక విశిష్టమైన దృష్టితో మీరు చూసినట్లయితే ఆభరణములనే భావన జారిపోయి కేవలము బంగారం అనే భోజనం దగ్గర దీన్ని బాగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు భోజనం అన్నది ఎలా కనబడుతుందంటే ఏ కూరుంది ఏ పచ్చడి ఉంది ఏ ఏ పదార్థం ఉంది ఇన్ని ఉండవు భోజనం ఎలా కనబడుతుందంటే ఇది దేహధారణకి ఆవశ్యకమైన ఒక పని ఈ పని ఒకటి అడ్డుగా ఉంది ఇది పూర్తి చేసేస్తే మిగతా చూసుకోవచ్చు కాబట్టి గబగబా అక్కడ ఉన్న పదార్థాలు ఏవో నాలుగు పదార్థాలు ఉంటాయి వాటిని ఇది దాంట్లోనో దాన్ని దీంట్లోనో ఏదో రకంగా కలిపేసి మొత్తానికి ఈ అడ్డుగా ఉంది ఇక్కడ నాలుకా అనేది ఒకటి అడ్డుగా ఉంది నాలుగు దాటి కొన నాలుగు దాటితే ఇంకా రుచి లేదు ఏమీ లేదు ఆ నాలుగు అనే ద్వారం దగ్గర అది ఒక కాపలాధార అక్కడ జిఫ్ఫ కాపలా కాసుకోండి అదేమంటుందంటే రుచిగా ఉంటేనే నేను లోపలికి తో వెళ్ళనిస్తాను రుచిగా లేకపోతే వెళ్ళనివ్వను అంటున్నాను కాబట్టి ఆ ద్వారం దగ్గర కాపలా కాసి దాని పర్మిషన్ పొందడం కోసం దానికి అవసరమైతే కొంచెం కూరకి కొంచెం ఉరగా ఏదో మాటు పెట్టేసి దాన్ని మొత్తానికి లోపలికి తోసేసి చేతులు కడుక్కొని అవతలకపోవడం అంతే అది ఇంక అంతకంటే ఇంకేం లేదు దానివల్ల ఏమైపోతుందో తెలుసునండి జెనులు ఒక జీవిత కాలాన్ని భోజనం కోసం ప్లాన్ చేయటంలో గడుపుతారు సో ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి భోజనానికి కావాల్సిన ప్లానింగు వ్యవస్థ చేసుకుంటూ గడుపుతారు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్కి కావాల్సిన వ్యవస్థ చేస్తూ రోజంతా గడిపేస్తారు లంచ్ పూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నాక డిన్నర్ కావాల్సిన వ్యవస్థ చేస్తూ రోజంతా గడిపిస్తాడు దీనికి కిచెన్ రెలిజియన్ అనిపారు ఒక పద్ధతిలో వంట మడిగా భోజనం చేసి వస్తుంటే దేవుడు మనకి మోక్షాన్ని ఇచ్చేస్తాడు మడిగా భోజనేస్తే మోక్షం ఇస్తాడా భోజనం చేస్తే మోక్షం ఇస్తాడా భోజనం పెడితే మోక్షం ఇస్తాడా ఎవడు చెప్పాడండి అసలు మడి అంటే ఏమిటి మడి అంటే ఏమిటి ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించడం మానేసి చాలా కాలమైందండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఏదో మొదలు పెట్టారంటే ఇంక నేను చెప్పి చేయలేదా ఏవం ప్రజ్ఞానం వ్యతిరేకైనా నేను ఎప్పుడూ మడిగానే ఉంటాను ఎప్పుడైనా మడిగా లేకపోతే నేనే చెప్తాను నేను ఇప్పుడు మడిగా లేనండి నేను స్నానం చేసి వస్తాను ఎప్పుడు మడే మడి అంటే శుచిగా ఉండడం సో ఆపస్తడు బోధాయుడు చెప్పినవి తీసి చూస్తే ఇంత చేతస్తం ఉండదు ఈ నిప్పుల్ని నీళ్ళని కడిగే ఛాదస్తో ఉండదు దాంట్లో దాంట్లో ఏముంటుందంటే వాళ్ళు ఎవరు చెప్పారు వాళ్ళకుండే కాల కాలమాన పరిస్థితులను బట్టి ఆ సందర్భంలో శుచిగా ఎలా ఉండాలని చెప్పారు గృహ సూత్రాల్లో అవి కొంత రీజనబుల్గానే ఉంటాయి కొన్ని చోట్ల అన్రీజనబుల్గా ఉంటాయి అన్రీజనబుల్గా ఉంటే మీరు మీరు పాటిస్తానంటే చెప్తాం ఏకాదశి నాడు పళ్ళు తోముకోకూడదు పాటిస్తారా కావస్తే వెరిఫై చేసుకోండి మీరు మీరు వెరిఫై చేసుకోండి వెరిఫై ఏకాదశిస్తున్నాడు దంతధావనం చేయకూడదు దంతధావనం చేయకుండానే పళ్ళు స్నానం చేసేయాలని ఎక్కడో వా మాట ఒకవేళ దంతధావనం తప్పనిసరి అయితే ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేయాలి చేయని చూస్తే మీరేమే పుల్లతో చేస్తారు సో పుల్లతో దంతధావనం చేయడమే అలవాటు తక్కువ సో ఇంకా ఇప్పుడు ఉత్తరేణి పుల్ల ఎక్కడి నుంచి సంపాదిస్తారు కాబట్టి అలాగా అలా కాదు దాని సందర్భం అనేది ఒకటి ఉంటుంది డైగ్రెషను కాబట్టి ఏవం ప్రజ్ఞాన వ్యతిరేక ప్రజ్ఞానము కంటే భిన్నంగా ప్రజ్ఞానము యొక్క కార్యములే అయినటువంటి అంటే ప్రజ్ఞానము నుండి ఆవిర్భవించేటువంటి నామము రూపము కర్మ ఈ మూడు ప్రజ్ఞానము కంటే భిన్నముగా లేవు ఇది కొత్త ప్రతిపాదన ఎలాగంటే ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా దృష్టాంతం మంచిది సినిమాకి వెళ్ళారనుకోండి ఆ ప్రకాశము తెర మీద పడుతుంది తెర మీద పడితే ఆ ఫిలిం పెడతారు ఫిలిం పెట్టిన కారణంగా ఆ తెర మీద మూడు పుడ పుట్టుకొస్తాయి మూడు పుట్టుకొస్తాయి ఏమిటా మూడును నామము రూపము కర్మ కర్మ ఉంటుంది ఏమంటే నామరూపాలు పుడుతోనే కర్మ అంటే చలనము అని అర్థం నామరూపాలు పుడుతోనే చలనం కూడా పుడుతుంది ఇప్పుడు హీరో అన్నారనుకోండి అదేమిటది ఒక రూపానికి ఇచ్చిన ఒక నామదు హీరోయిన్ అన్నారనుకోండి అదేమిటి ఇంకో రూపానికి ఇచ్చిన ఇంకో నామం హీరో హీరోయిన్ను తెర మీద ఉంటే వాళ్ళు ఏదైనా ఏదో పని చేస్తూ ఉంటారా లేకపోతే అలా నిలబడి ఉంటారా ఓ పని చేస్తారా ఏం పని చేస్తారు డ్యాన్స్ చేస్తారు ఏమండి దానికి కర్మ అని పేరు ఏమంటే విలన్ వస్తాడు ఈ లోపల ఇప్పుడు హీరో విలన్నే ఇంకో పని చేస్తారు అదేమిటి చేస్తారు ఘర్షణ చేస్తారు కాబట్టి ఈ విధంగా మీకు నామము రూపము కర్మ కారు కనపడుతుంది కారు ఎలా కనపడుతుంది అలాగా నిలబడున్నట్టుగా కనపడుతుందా పరిగెడుతున్నట్టు కనపడుతుందా పరిగెడుతున్నట్టు కనపడుతుంది కారు అంటే నామరూపములు నామరూపాలు వచ్చాయంటే కర్మ చలనము ఉంటుంది కాబట్టి సినిమా అంటే ఏమిటి నామము రూపము చలనము దాని పేరు చలన చిత్రము చిత్రము అంటే నామరూపాలు చలనము చలన చిత్రము ఈ చలన చిత్రంలో ఉండే నామము రూపము కర్మ కర్మ అంటే చలనము ఈ మూడు దేంట్లో ప్రకాశిస్తున్నాయి ప్రకాశంలో ప్రకాశిస్తున్నాయి ప్రకాశంలో విలీనం అయిపోతాయి ప్రకాశం కంటే బయట అవి సపరేట్గా వాటికి మనుగడ ఉనికి ఉంటుందా ఎప్పుడైనా సినిమా తెరమించి నాయకుడు నాయకుడు కానీ నాయక హీరోయిన్ కానీ ఆ తెరమించి ఆడియన్స్లోకి వచ్చే సందర్భం ఉంటుందా ఉండదు అప్పుడు కూడా అలా చూపిస్తా కానీ ఆడియన్స్లోకి తెరమించి ఆడియన్స్లోకి వచ్చే సందర్భం ఉండదు మేము పోనీ ఎప్పుడైనా ఒకసారి వస్తే నష్టమే వచ్చింది అంటే రావడానికి లేదా బాబు అక్కడ ఉంటేగా రావడానికి అభావ నామరూపకర్మణం లీయమానాం అభావ ఇప్పుడు అక్కడ సినిమా తెర మీద కారు వేగంగా పరిగెడుతూ ఉంటుంది అలా వేగంగా పరిగెత్తే కారు ఆ తెర మీద నుంచి బయటకు వచ్చేయచ్చుగా అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంది మీ మీదకి వచ్చేయచ్చుగా వచ్చేస్తున్న కారు మీ మీదకి రాదు ఎందుకంటే అది లేదక్కడ ఉన్నట్టు కనపడమే తప్ప వాస్తవంగా లేదు ప్రకాశము కంటే భిన్నంగా ఏమీ లేదు కాబట్టి ప్రకాశంలోనే విలీనం అయిపోతాయి ఇప్పుడు సినిమా అయిపోయింది ఆ సినిమాలో హీరో ఏమయ్యాడు హీరోయిన్ను విలన్ను కారు ఎక్కారు విమానం ఎక్కారు బోట్ ఎక్కి సముద్రంలో ప్రయాణం చేశారు ఇవన్నీ ఏమయ్యాయంటారు ఆ సముద్రం ఆ బోటు ఆ కారు ఆ విమానం ఆ హీరో హీరోయిన్ విలన్ ఇవన్నీ ఏమయ్యాయి ఆ ప్రకాశంలో విలీనమైపోయాయి కొని ప్రకాశంలో విలీనం అయిపోయి ఇప్పుడు లేవు కొని ఉన్నప్పుడైనా బయటికి రావచ్చు కదా ఎందుకంటే అభావ యథార్థంగా లేవు అదేవిధంగా ప్రజ్ఞానము కంటే భిన్నంగా ఏది లేది నామరూపాలు లేవు క్రియ కూడా ప్రజ్ఞానము కంటే భిన్నంగా లేదు ఇప్పుడు మంత్రం చదివారు మంత్రం చదవడం అంటే ఏంటి ఇప్పుడు రామా అన్నారు రా అనే అక్షరాన్ని ఉచ్చరించారు మధ్యలో గ్యాప్ వచ్చింది రా పక్కన గ్యాప్ ఉంది మళ్ళీ మా అనే అక్షరాన్ని ఉచ్చరించారు అది నామోచ్చారమైనది ఒక క్రియ మీరు చేశారు జపం చేసినట్టయి అయితే రా అన్నది వాగింద్రియము యొక్క చలనము మా అన్నది కూడా వాగింద్రియము యొక్క చలనమే ఈ ఇంద్రియము మనస్సు కంటే మనస్సు కంటే వేరుగా లేనేలేదు కాబట్టి రామనామ జపము కూడా ఆ చైతన్యం కంటే భిన్నంగా లేనే రామనామము ఒక రూపము జపము నామరూప కర్మ ఇవి చైతన్యం కంటే భిన్నంగా ఉన్నాయా ఒక థాట్ వచ్చింది థాట్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్షన్ థాట్ హ్యాజ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్ ఇట్ ఈజ్ ఎన్ యాక్షన్ థాట్ ఈజ్ అూమెంట్ ఇట్స్ ఎన్ యాక్షన్ సో ఈ థాట్ అనేది నామరూప కర్మ మూడు ఉన్నాయి దాంట్లో అది చైతన్యం కంటే భిన్నంగా ఉన్నదా లేనే లేదు కాబట్టి నామరూప కర్మ ఈ మూడు కూడా ఆ చైతన్యంలోనే విలీనమైపోతూ ఉంటాయి తస్మాత్ ఏకమే బ్రహ్మా ప్రజ్ఞానఘనం ఏకరసం ప్రతిపత్తవ్యం ఇత ఆహ కాబట్టి ఒకటే పరబ్రహ్మ గలదు అది ఆ పరబ్రహ్మ కూడా ఒకటే అంటే ఒకటి రెండు ఆ ఒకటి కాదు సో అద్వయ పరబ్రహ్మ అద్వయ పరబ్రహ్మ కూడా ప్రజ్ఞానఘనము ఏ తెలివి గలదో ఆ ముద్దగట్టిన తెలివి అంటే ఆ ముద్దలోనే నామరూపాలన్నీ ఉన్నాయన్నమాట ముద్దగట్టిన తెలివి అంటే ఆ ముద్దలోనే నామరూపాలన్నీ ఆ ముద్దలోంచే వచ్చాయి ఆమె వచ్చినప్పుడు కనపడ్డప్పుడు ఆ ముద్ద ఉన్నాయి మళ్ళీ విలీనమైపోతాయి మళ్ళీ ఆ ముద్దలోకి విలీనమైపోతాయి అటువంటి ప్రజ్ఞానఘనము ఏకరసము అయితే ఈ నామరూపములన్నీ ఈ ప్రజ్ఞానఘనంలోంచి వచ్చేయి మళ్ళీ ప్రజ్ఞానఘనంలోకి వెళ్ళిపోయాయి కనుక ఆ ప్రజ్ఞానఘనంలో ఇవన్నీ కూడా అలా గిరగిరా తిరిగేస్తూ ఉన్నాయా ఏమన్నానా ఈ నామరూపాలన్నీ సినిమా ఎప్పుడు వచ్చేస్తే ఆ ప్రాజెక్టర్ ప్రకాశంలో మొత్తం సినిమా అంతా గిర్రు తిరుగుతూ ఉంటుందా అలా ఏముండదు ఊరికే కనపడమే తప్ప వాటికి యథార్థమైన స్థితి మనుగడ లేదు కాబట్టి ఉన్నది ప్రజ్ఞానఘనం ఒక్కటియే అది ఏకరసం ఏకరూపం ఆ తెలివియే ఉంటుంది ఆ తెలివిలో ఘటము తెలిసింది పోయింది ఘటం ఆ తెలివిలో పటము తెలిసింది పోయింది ఇప్పుడు ఇంకేం తెలియకుండా నిశ్చలంగా ఉన్నారు అంటే తెలివి మాత్రమే ఉంది ఇప్పుడు ఆ తెలివిలో ఈ ఘటము ఈ పటము ప్రింట్లు పడి ఉంటాయా ఉండవు ఉండవు ఎందుకంటే ఆ తెలివి ఆకాశం ఉంటుంది ఇప్పుడు ఆకాశంలో నేను చేతని ఇలా అన్నాను ఇలా అన్న ఈ ఈ ప్రింటు ఆకాశంలో ఉంటుందా ఉండదు ఎందుకంటే ఆకాశం అంటేనే అలాగంటిది నిరవయవము అసంగము అలాగే ఈ చైతన్యం కూడా ఘనము నిరవయవము అసంగము ఏకరసము దాంట్లో ఎన్ని భాషించినా వాటి ఫుట్ ప్రింట్స్ ఏం మిగలవు దాని ఆ తెలివి ఏకరసంగా ఏకరూపంగా అలాగే మిగిలిపోతుంది అది ఏ బ్రహ్మ ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి ప్రతిపత్తవ్యం దీన్ని తెలుసుకుని మానవుడు కృతార్థుడు కావాలి నిత్య ఆహా అందుకోసమే అందుకోసమే ఈ మంత్రం వస్తోంది